వామే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా సమశత్రౌ చ మిత్రే చనాపమానయో శీతోష్ణసుఖదు సమస్సంగ వివర్జిత భక్తుడు ఇలా ఉంటాడు అలాగా శీతోష్ణముల ఎందు సముడై ఉంటాడు అంటే శీతోష్ణములు దేహధర్మములు సుఖదుఖములు మనోధర్మములు సముడుగా ఉండుట అంటే వాటితోటి తాదాత్మ్యాన్ని చెందకుండా ఉంటాడు సో శ్వేతం వచ్చినప్పుడు ఇదిగో శ్వేతం వచ్చినది మన సమాజం కొంత ఇటువంటి లక్షణాలు కొన్ని సమాజ లెవెల్లో తగ్గేయారని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది ఇంకే ఇంకా సమాజాన్ని ఖండించటం నా అభిప్రాయం కాదు అలా నేను జనరల్గా చేయను ఎప్పుడైనా అనిపిస్తుంది అలాగా సమాజంలో కొంత గగ్గోలు పెట్టి అలవాటు ప్రారంభమైంది ముఖ్యంగా ఈ లక్షణము మనకి న్యూస్ ఛానల్స్ ట్వంటీ ఫోర్ ఛానల్స్ నుంచి వచ్చిందా అనిపిస్తుంది ఎలాగో తెలుస్తుందండి ఇప్పుడు ఇప్పుడు ఎండలు మొదలయ్యాయి ఆల్రెడీ ఒక ఛానల్ వాడు సురూ చేసేసాడు ఏమైనా ఓ ఎండలు కాసేస్తున్నాయి సూర్యుడు మండిపోతుంది అని ఇప్పుడే మొదలు పెడితే ఎప్పటికి చేయలేనిది ఇప్పటి నుంచి అంత అలా అల్లరి మొదలు పెడితే ఇది జూన్ మొదటి వారం పూర్తయ్యేదాకా ఉంటుంది ఎండలు ఇప్పటి నుంచి మొదలు పెడితే సో ఈ గోళ అలాగ అసలు వర్షం పడుతుందా అని మొదలు పెడతారు ఏప్రిల్లో జూన్ మొదటి వారంలో కానీ లేకపోతే సమ్మర్ షవర్స్ ఉంటాయి వర్షం పడగానే అదిగో వర్షం పడిపోయింది రోడ్లన్నీ చెడిపోయాయి ట్రాఫిక్ ఆగిపోయింది రైతులకి నష్టం వచ్చింది అరే వర్షపడితే రైతులకి నష్టం వచ్చిందా ఎండ కాస్తే రైతులకి నష్టమే వర్షం పడితే రైతులకి నష్టమే ఇంకా రైతులకి నష్టం రాని చెప్పుడు ఈ దేశంలో సో ఆ రకంగా జనులను లేకల్లోకి నెట్టివేసేటువంటి ధోరణి మంచిది కాదు అలా ఉండకూడదు ఎలా ఉండాలి ఎండ ఉష్ణ సహించుట సమత్వం ఉంటుందండి ఎండ కాకపోతే ఏముంటుంది మళ్ళా మనది ట్రాపికల్ కంట్రీ మనమేమో ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నాము భూమధ్యరేఖకి దగ్గరగా ఉన్నాము సో కాబట్టి వేసవికాలంలో ఎల్లుంటున్నాయి అదేదానికి రహస్యం ఏంటంటే సూర్యుడి కిరణములు ఏటవాలుగా పడితే దాన్ని శీతకాలం అంటారు అవే కిరణములు నిటాడుగా పడితే దాన్ని వేసవి కాలము అంటారు ఆ భూమి తిరిగి దాన్ని బట్టి నిటాదుగా పడతాయి వేసవి కాలంలో ఏటవాలుగా పడతాయి శీతకాలంలో ఉంది అంటే మరి సూర్యుడు యొక్క తేజస్సు అంత గొప్పది ఆ కారణంగా కేవలము యాంగిల్ మారినంత మాత్రాన థర్టీ డిగ్రీస్లో పడితే ఎండ అది శీతకాలమే అదే ఫిఫ్టీయో సిక్స్టీయో అయితే వేసవికాలం అయిపోతుంది అంత పవర్ఫుల్ ఉంటుంది ఆ కారణంగా మరి అలా ఉంటుంది ప్రాంతంలో నివసించి వాళ్ళకి ఇటువంటి వేసవి కాలము తీవ్రంగా ఉండుట సహజమైన విషయం అది మనం అర్థం చేసుకుని దేవుడికో దండం పెట్టి ఆ దానికి సహించే శక్తి నాకు ఇవ్వబోయా దేవుడా అని ఒక ప్రార్థన చేసుకుని సహించేయాలి సహించటం అనేది ఇట్ ఈజ్ నాట్ యాజ్ మచ్ ఫిజికల్ యాజ్ ఇట్ ఈజ్ సైకలాజికల్ సైకలాజికల్ అది సహించటము అన్నది సైకలాజికల్ మీరు ఆ మనస్సుని చక్కగా ట్యూన్ చేసి పెట్టాలి బాగా ట్యూన్ సహించటానికి ట్యూన్ చేసి పెడితే దే శీతోష్ణములు దేహధర్మములు వాటిని సాక్షిరూపంగా దర్శించటమే తప్ప వాటి ఎడల ఏదైనా చిన్న చిన్న పరిష్కారాలు పరిహారాలు కూడా చేసుకోవచ్చు ఎండలో వెళ్ళేప్పుడు గొడుగు వేసుకోవడం గొడుగు పెట్టుకోవడం దగ్గర గొడుగు పెట్టుకుని ఎండలో బయటికి వెళ్ళాల్సినప్పుడు గొడుగు వేసుకోవడం అసలు ఎండలో బయటికి వెళ్ళకపోవడం పదింటికి తలుపు బిగించేసి నాలుగున్నరకి తినవడం ఈ లోపల బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి జపము తపస్సు పుస్తకం అలా ఏదో చేసుకుంటే విశ్రాంతి అన్నీ చేసుకుంటూ ఉండిపోవడం కానీ ఒకప్పుడు తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సి వస్తే గొడుగు వేసుకోవడం ఎండకి ఎండకి గొడుగు నేను చెప్తున్నాను ఆ విధంగా ఉష్ణాలను సహించాలి చలి వేసినప్పుడు చలి పెద్ద సమస్య ఉందండి దేశంలో దేశంలో చలి చలి కాదు నేను అమెరికా వచ్చినప్పుడు చాలా చలి వేస్తోందంటారు నేను ఆశ్చర్యపోతాను ఏమిటండి చాలా చలి వేస్తోందంటాను ఏమిటి ఆశ్చర్య అదెవరు చలి అసలు అది చలి కాదు సో కాబట్టి దాన్ని కూడా అనుభవాన్ని బట్టి ఉంటుంది అది కొంత సరిగా అనిపించవచ్చు దాన్ని కూడా సహించటం అభ్యాసం చేయటాన్ని నార్త్ ఇండియాలో వెళ్తే బాగా చదువుతుంది సో శీతోష్ణముల ఎడల సహించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటా అది మెంటల్ మైండ్ని ట్యూన్ చేసి పెట్టుకో మనం ఆపోజిట్ డైరెక్షన్లో ట్యూన్ చేసి వేసవి కాలం వర్ష ఎండల్ని తిట్టుకుంటూ వర్షాకాలం అంతా వర్షాలని తిట్టుకుంటూ చలికాలం చలిని తిట్టుకుంటూ బతికితే మొత్తం సంవత్సరం అంతా తిట్టుకుంటూ బతికినట్టే న్యూస్ ఛానల్స్ వాళ్ళ దగ్గర మనకి లభించే విద్య ఆ ఉంటుంది మొత్తం అన్ని సందర్భాల్లోనూ తిట్టుకుంటూ జీవించడం ఇదే న్యూస్ అంటే ట్వంటీ ఫోర్ న్యూస్ అంటే అదే అన్ని సందర్భాల్లో తిట్టుకుంటూ బతకడం ఎవరినోహం తిట్టుకుంటూ తననో ఇతరులను దేవుళ్ళనో ప్రభుత్వాల్లో పార్టీలను తిట్టుకుంటూ అసహనంతో బ్రతుకుట అది తెలివి తక్కువ టకము అలా చేయకూడదు సహించటము అభ్యాసం చేయాలి ఇక సుఖదుఖములు శీతోష్ణములు అయ్యాయి కదా ఇంకా సుఖ దుఃఖములు సో నిజానికి శీతోష్ణాల్లోనే దీనికి ఒక పద్ధతి ఉంది భక్తి అసలైన భక్తి ఏమిటంటే ఆ శీతముందనుకోండి సూర్యభగవానుడు ఏటవాలుగా ప్రకాశిస్తున్నాడు కనుక ఈ చలి వేస్తోంది చూసారా ఆ భగవాను యొక్క మహిమ ఎంతటిదో వేడి వచ్చిందనుకోండి సూర్యభగవానుడు నిజాదుగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఎంత వేడో ఆ భగవాను మహిమ ఎంతటితో చూడండి ఎంత వేడో చూడండి అంత దూరంలో ఉన్నాడు ఇప్పుడు గాడి దగ్గర పక్కన పొయ్యి పక్కన నిలబడితే వేడి తగులుతుంది ఎంత దూరంలో నిలబడితే రెండు అడుగులు రెండు అడుగుల దాటి కొంచెం పక్కకు వెళితే ఇంకా వేడే ఉండదు అదే మరి సూర్యుడు మండే గోళము ఎంత దూరంలో ఉన్నాడు ఎనిమిది నిమిషాలు కాంతి వేగము దూరంలో ఉన్నాడు కాంతి ఎనిమిది నిమిషాలు పయనిస్తేనే మనకి ఇక్కడికి చేరుకుంటుంది అంత దూరంలో ఉన్నాడు అంటే అంటే కోట్లాది మైళ్ళ దూరంలో ఉన్నాడు అయినా కూడా అంత వేడి తగులుతోందంటే ఆహా ఈశ్వరుని యొక్క అనంతమైన శక్తి కదా అని భక్తిభావం కలగాలి తప్ప దాని గురించి తిట్టుకోవడం ఉండకూడదు చలి విషయంలో కూడా అంతే చూడు ఆయన ఏటవాలుగా ప్రకాశిస్తున్నాడు ప్రకాశిస్తూనే ఉన్నాడు కానీ మన దగ్గరికి వచ్చేటువంటి చల్లదనం వచ్చిందే ఇది విడ్డూరంగా విచిత్రంగా ఉన్నది ఆ మహిమట్టిది అని ఆ విధంగా ఆ చల్లదనంలో వేడిలో రెండింటి ఎందు ఈశ్వరుని యొక్క విభూతిని దర్శించుట చంద్రుడు చల్లగా ఉంటాడు సూర్యుడు వరి వేడిగా ఉంటాడు కానీ రెండూ కూడా ఈశ్వరుని యొక్క విభూతులే ఆ విధంగా దర్శించినట్లయితే శీతోష్ణముల సమత్వము సిద్ధిస్తుంది సమత్వంతో పాటుగా సహనశీలము రెండు కలిసి ఉంటాయి ఇక సుఖదుఖములు ఈ సుఖ దుఃఖ రెండు మనోధర్మములు ఇప్పుడు ఫిజికల్ సైకలాజికల్ స్పిరిచువల్ మూడు లెవెల్స్ ఉంటాయి మూడు లెవెల్స్ ఉంటాయి కదా ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టుకుంటారు డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటారు దానికి సెల్లార్ ఉంటుంది సెల్లార్ ఉన్న ఇల్లు అలా అనుకోండి సెల్ఆర్ ఉంటుంది అమెరికాలో అలా ఉంటాయి హౌసెస్ ఇక్కడ సెల్లార్ ఏముందో ఏమో తెలీదు డూప్లెక్స్ సౌండ్స్ ఉంటుంది సెల్ఆర్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్ ఉంటుంది పై లెవెల్ మూడు లెవెల్స్ కలిస్తే హౌస్ అవుతుంది అదేవిధంగా మనిషిలో మూడు లెవెల్స్ ఉంటాయి ఫిజికల్ సైకలాజికల్ స్పిరిచువల్ మనకి సంసారము అంటే ఫిజికల్ స్పిరిచువల్కి కట్టుబడిపోయి బతికేయటమే సంసారము సంసార విముక్తి అంటే ఏమిటి ఫిజికల్ సైకలాజికల్ లెవెల్స్ రెండూ కూడా ఆత్మస్వరూపము నా స్వరూపము కావు అని తెలుసుకుని ఆ రెండు లెవెల్స్ని సాక్షిగా దర్శిస్తూ ఆత్మస్వరూప సాక్షిగా జీవి సాక్షి అంటే ఆత్మ సకల బుద్ధి ప్రత్యేక సాక్షి ఆత్మ అలా అలా జీవించాలి మీకు ఒక దృష్టాంతం చెప్తా మీకు ఎవరి మీదన ఎవరిలో మనకేదో అపకారం చేశాడని అనిపిస్తే వెంటనే మనస్సుకి ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది అదే కదా ఆ దుఃఖం అంటే అలా ఉండొచ్చు కదా ఫలానా వాళ్ళు నన్ను అవమానం అది దుఃఖము అపకారం చేశాడు దుఃఖము పరుషంగా మాట్లాడాడు దుఃఖము అలా కలుగుతుంది అప్పుడు మీరేం చేయాలంటే దానికి చక్కటి ఉపాయండి దానికి పరిష్కారం చెప్తున్నాను అంటే నేను చెప్పే పరిష్కారం మీరు ఊహించిన లెవెల్లో ఉండదు ఇది ఇంకో భిన్నమైన స్థితిలో ఉంటుంది మీరు దీన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఈ పరిష్కారానికి మీరు వీధిలోకి వెళ్ళక్కలేకుండా ఇంట్లో ఉండే చేసుకోవచ్చు ఈ పరిష్కారం ఇది ఎలాగంటే ఇప్పుడు వాడు అపకారము చేసినాడు నాకు హానిని చేసినాడు ఈ హాని హాని లేక నష్టము హాని రెండు ఉన్నాయి కదా హాని నష్టము ఇవి ఒక ఈగోయిక్ సెంటర్ అంటారు అంటే అహంకారం అనే కేంద్రము అది ఉన్నప్పుడే ఉంటాయి మీరు ఈ రహస్యం పట్టుకోవాలి అహంకారం అనే కేంద్రము కేంద్రం అంటే సెంటర్ సెంటర్ అంటే సైకలాజికల్ సెంటర్ అదే అదే ఫిజికల్ కాదు ఎక్కడ మో చేతిలో ఉంటుందా మోకాల్లో ఉంటుందా సైకలాజికల్ సెంటర్ అహంకారము కేంద్రము అది ఉండాలి ఆ సెంటర్ ఉంటే మీకు ఇది హాని ఇది నష్టము అని అనే భావన దృఢంగా కలుగుతుంది కలగానే దుఃఖం కలుగుతుంది హాని నష్టము అంటే మరి దుఃఖం కలుగుతుంది కదా కాబట్టి దుఃఖానికి హేతువు హాని కాదు నష్టము కాదు ఆ నష్టమును తనది అని అనుకునే దాన్ని తదాత్మ్యము అంటారు అందుకే సంస్కృతంలో ఇంకో పేరు కూడా ఉంది అభిమానం అహం మమ అభిమానం అభిమానం ఉండాలి అభిమానం అంటే తెలుగులో ఉక్రోషానికి తెలుగు అభిమానం అంటారు అలా కాదు మమ నాది దానికి మమ అభిమానము నేను అహం అభిమానము ఈ నష్టము నాకు దాన్ని అభిమానము ఈ హాని నాది అభిమానము నేను నష్టపోయాను అభిమానము నేను హానిని పొందినాను అభిమానము సెంటర్ ఏం సెంటర్ అది ఇగోయిక్ సెంటర్ అది ఉండాలి ఆ ఇగోయిక్ సెంటర్ ఉన్నప్పుడే హాని నష్టము అనుభవానికి వస్తాయి ఇగోయిక్ సెంటర్ లేదనుకోండి అనుభవానికి రావు ఇప్పుడు రోడ్డు పక్కన ఉన్న చెట్టు గాలికి కొమ్మ విరిగిపోయిందనుకోండి మీకు మీకు కష్టం అనుభవానికి రాదు అదే కాంపౌండ్ వాళ్ళ లోపల మీరు పెంచిట్టున్న చెట్టు కొమ్మ విరిగిపోయిందనుకోండి మీకు వెంటనే కష్టం అనుభవానికి వస్తుంది వస్తుందా కదా ఇక అలా దృష్టాంతం మాకు ముదిగిపోయినా రాదండని అలా అనకూడదు ఉంటే దృష్టాంతం చెప్తున్నాను నేను ఓకే కాబట్టి ఎందుకు వచ్చింది కష్టం చెట్టే కొమ్మ వెరగడం అనే ఘటన సమానమే కానీ కష్టం ఎందుకు వచ్చింది మనస్సుకి కష్టం ఎందుకు కలిగింది అభిమానాన్ని బట్టి కాబట్టి సుఖదుఖములు అభిమానాన్ని బట్టి వస్తాయి ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు పరీక్ష ప్యాస్ అయ్యాడు ప్యాస్ అయితే సుఖం ఎవరికి కలుగుతుంది వీడు నా కొడుకు అన్నవాడికి సుఖం కలుగుతుంది పక్కింటి వాడికి ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతుంది ఎందుకని పక్కింటి వాడి కొడుకు కనుక వాడికి దుఃఖం కలుగుతుంది నా కొడుకు అన్నవాడికి సుఖం కలుగుతుంది కాబట్టి ఇద్దరికీ కూడా అభిమానం ఉన్నది ఎటువంటి అభిమానం మై నైబర్స్ సన్ అనే అభిమానం వల్ల వాడికి దుఃఖం కలిగింది మై సన్ అనే అభిమానం వీడికి సుఖం కలిగింది సపోజ్ ఊళ్ళో ఉన్నవాడు ఎవడో కూడాడు ఇది నాట్ మై సన్ నాట్ మై నేబర్స్ అన్ సుఖం కలుగుతుందా దుఃఖం కలుగుతున్నా ఏమీ కలగదు ఏమీ కలగదు కాబట్టి సుఖ దుఃఖములు అవి అభిమానపూర్వకముగానే ఉంటాయి కాబట్టి నేను చెప్పిన పరిష్కారం ఏమిటంటే మీకు ఏదైనా హాని లేక నష్టము కలిగింది అనిపించినప్పుడు ఆ హాని లేక నష్టము ఆ సెంట్ర సెంటర్ని ఆశ్రయించి ఉంటాయి ఇగోయిక్ సెంటర్ దాన్ని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి మీరేం చేయాలి ఒక్కసారి మన మనస్సును నిశ్చలం చేసుకుని నిర్మలంగా పెట్టుకుని ఆ ఈగో సెంటర్ని డ్రాప్ చేసేయాలి ఎలా డ్రాప్ చేయాలని అడగద్దు నేనేం చెప్తాను ఎలా డ్రాప్ చేయాలని ఇంక ఇదే ఎక్కువైంది చెప్పడం జస్ట్ డూఇట్ అంతే చేయండి మీరు చేయకపోతే దండం పెట్టండి దూర్తికి తిరిగి అంతే ఇంక ఎలా దర్జు నన్ను అడగద్దు ఎందుకంటే నా దగ్గర ఇంకా వేరే ఎక్స్ప్లనేషన్ అయిపోయిందా ఆ మీరు డ్రాప్ అది డ్రాప్ అవ్వనిస్తే అది డ్రాప్ అయిపోతుంది ఈగో సెంటర్ని మీరు డ్రాప్ అవనిస్తే అది డ్రాప్ అయిపోతుంది ఎప్పుడైతే ఈగో సెంట్రల్ ఈగో సెంటర్ ఈగోయిక్ సెంటర్ అని అంటారు అది డ్రాప్ అయిపోయిందో ఇక అన్నీ తెలుస్తూ ఉంటాయి తెలుస్తూ ఉంటాయి కానీ ఆ తెలివియన్లు ఈగోయిక్ సెంటర్ ఉండదు అని ఈగోలెస్ అవేర్నెస్ అని అంటారు అంటే అహమ్మ అభిమానరహితమైన ఎరూకా తెలుస్తూ ఉంటుంది హాని నష్టము ఏవో ఘటనలు ఉంటాయి కదా అదంతా తెలుస్తూ ఉంటుంది కానీ ఆ తెలివి ఎలాంటిది అంటే అహమ్మ అభిమానము లేని ఎరుక దుఃఖం ఉండదు సుఖం కూడా ఉండదండోయ సుఖము దుఃఖము రెండూ ఉండదు మరి ఇంకేముంటుంది శాంతి ఉంటుంది శాంతి అంటే ఆనందము సుఖ దుఃఖముల ప్రతీతమైన శాంతి ఆనంద స్థితిని మీరు పొంది దాని ముందు నిలిచి ఉండిపోతా ఉన్నాడు చూసారా సుఖదు సమాహ తర్వాత కొంత ఫిలసాఫికల్ అప్రోచ్ ఉండాలి ఫిలసాఫికల్ అప్రోచ్ రెండు రకాలు కొంచెం ఫిలసాఫికల్ ధోరణ ఉండాలి వేదాంత ధోరణి అలవడాలి ఆయనే ఆయనకి ఆయనకే ఆయన చెప్తాడు ఆయన వేదాంతి అంటారు ఎవరు ఒక ఆయన నిబ్రంగా కూర్చొని ఉంటాడు సుఖించడు దుఃఖించడు అప్పుడు ఎవడు అలా ఉన్నాడు ఆయన ఆయన వేదాంతి అంటారు అలా ఉండాలి అవసరం ఫిలసాఫికల్ ధోరణి మనం సంపాదించుకోవాలి ప్రయత్నపూర్వకంగా దానికి ఎలాగో చెప్తా చూడండి ఇప్పుడు ఆకాశం ఉన్నది ఆకాశము అది ఆకాశంలో వెదర్ అన్నది వాతావరణం ఆకాశం వేరు వాతావరణం వేరు వెదర్ ఆకాశంలో ఉంటుంది వెదర్ ఎలా ఉంటుంది ఒకప్పుడు గుడ్ వెదర్ మరొకప్పుడు బ్యాడ్ వెదర్ గుడ్డు బ్యాడ్ వెదర్కు ఉంటాయి ఆకాశానికి ఉండవు ఆకాశము గుడ్డా బ్యాడ్డా నా వెదర్ గుడ్ నాట్ బ్యాడ్ అదేవిధంగా ఆ చిరాకాశము ఎరుక అనే ఆకాశం అదే ఒక ఆకాశము ఎరుక చైతన్యం తెలివి ఆకాశమునందు మనస్సు అనేది వెదర్ ఆ వెదర్ ఒకప్పుడు బాగుంటుంది సుఖ ఖ వెదర్ అనుకోండి ఆ వెదర్ ఒకప్పుడు బాగుండదు దుఃఖ కొంతమంది ఏం చేస్తారంటే వెదర్ బాగుండకపోతే కూర్చుని దుఃఖిస్తారు వెదర్ బాగుంటే గంతులు వేస్తారు అలా ఉండకూడదు అక్కడి నుంచి కనెక్ట్ చేస్తూ రావాలి కాబట్టి లోపల వెదరు బయట వెదర్కి మనం సమంగా ఉండాలి శీతోష్ణములు బయట వెదరు సుఖదుఖములు లోపల వెదర్ తెలిసిందండి కాబట్టి వాటి ఎడల సమచిత్తమును కలిగి ఉంది కాబట్టి చెలో ఈరోజు చిత్తాకాశము అంటే వెదర్ ఇన్నర్ వెదర్ చిత్తాకాశము కొంచెం గడబిడగా ఉంది ఈరోజు స్వామీజీ పాఠానికి వస్తానంటే ఈవేళ చిత్తాకాశం కొంచెం ఇబ్బందిగా ఉందో రేపు వద్దు కానీలే తప్పేం కాదు చిత్తాకాశం నేను అనుకోవడం ఆత్మస్వరూపానికి ఏమి ఉండవు చిత్తాకాశము బాగులేదు ఇంకోరోజు స్వామీజీ రమ్మంటారా వచ్చాయి ఏమన్నా ఈవేళ ఎలా ఉన్నారు ఈవేళ చిత్తాకాశం బ్రహ్మాండంగా ఉందకమా చిత్తాకాశమే తప్ప మనకేమీ లేదు ఆ రకమైన స్పేస్ డిస్టెన్స్ లేక స్పేస్ మనస్సు ఎడల దేహము ఎడల స్పేస్ అయితే శీతోష్ణముల ఎందు సమత్వము మనస్సు ఎడల స్పేస్ అయితే సుఖదుఖముల ఎడల సమత్వము వేదాంత ధోరణ అన్నాను ఇది వేదాంత ధోరణ ఆ ధోరణ ఇంకో రకంగా మహాకవి కాళిదాస్ సుఖముపనతం దుఃఖమేకాంతతో వా ఎప్పుడైనా విన్నట్టున్నారు శ్లోకం అసలు ఏమీ విన్నట్లేదా నీ చైర్ఘచ్యుపరిచద చక్రమే విక్రమేణ అని ఒక సగం శ్లోకం ఇది మందాక్రాంత వృత్తము అంటారు అంటే నల్లగా ముందుకు సాగే వృత్తము పేరు మేఘ సందేశంలో యక్షుడు అంటున్నాడు ఈ లోకంలో సుఖము సుఖము సుఖం తప్ప మరొకటి లేదు అన్నవాడు ఎవడైనా ఉన్నాడా లోకంలో కశె కాంతము సుఖము దుఃఖము దుఃఖము దుఃఖము దుఃఖము ఇంకా సుఖం లేదు అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా అలా అంటారు ఇంకా అలా మాటవలసి అంటారు దుఃఖం ఉందండి సుఖం లేదండి అంటే వెంటనే మీరు ఏమైనా అడుగు కాఫీ తాగారు కాఫీ తాగిస్తున్నారు మరైతే సుఖం లేక బానే ఉన్నారు కాఫీ తాగారు కదా కాఫీ మరి బాగుందా కాదు బాగుంది ఇంట్లో పెట్టుకున్న కాఫీ మీకు బాగుంటుంది అంటే సుఖమే షర్త్ అంత కొత్తగా ఉందంటే మొన్న పండగ సుఖమే ఏదో అలాంటి ఉంటుంది అసలు ఏ సుఖము లేకుండా అంత దుఃఖమే అన్నది ఉండదు ఎందుకో తెలుస్తున్నా నీచైర్ గచ్చ చుపతిచ దశ ఆ మనోదశ మానసిక స్థితి పైకి పోసారి పైకిపోతుంది ఇంకోసారి కిందకు వస్తుంది చక్ర నేమి క్రమేణ చక్రానికి సైకిల్ చక్రానికి సైకిల్ చక్రానికి ఓ పువ్వు ఏదో కట్టారనుకోండి ఆ రివ్వుకి ఓ పువ్వు కట్టారనుకోండి ఈ పువ్వు ఏం చేస్తుంది ఒకసారి పైకి వస్తుంది ఇంకోసారి కిందకు వస్తుంది ఈ పువ్వుని మీరు ఆ హబ్బుకి కడితే పైకి వెళ్ళదు కిందకి వెళ్ళం హబ్బులో కట్టడం మేము కట్టి వెళ్ళం అలాగా అది పైకి వెళ్ళదు కిందకి వెళ్ళం టై రిము కడితే ఒకసారి పైకి మనిషి బతుక అలాగే ఉంటుంది మనిషి అంటే కాబట్టి చలో ఈసారి దుఃఖం వచ్చింది ఇది పోయి సుఖం వస్తుంది అది పోయి దుఃఖం వస్తుంది అది పోయి సుఖం వస్తుంది ఏముండ నిత్యం ఉండేదానికి ఏడ్చిబడేవాడు అనేదో ఒక సామెత ఉంటుంది కాబట్టి సుఖము దుఃఖమే వచ్చి వస్తూ ఉంటాయి వచ్చి వస్తూ ఉంటాయి పోయి పోతూ ఉంటాయి వీటి కోసం జంతులు సుఖం వచ్చినప్పుడు గంతులు వేయడం దుఃఖం వచ్చినప్పుడు కూర్చుని ఏడవడం ఇదో పనే అలాంటి వేదాంత ధోరణి అవలంబించాలి ఎందుకంటే జీవితం నది వంటిది ఇది సుఖ దుఃఖములనే రెండు ఒడ్ల మధ్య ఒడ్డు ఒడ్డు అంటే ఇటు ఒడ్డు అటు ఒడ్డు ఈ రెండు ఒడ్ల మధ్య ప్రవహిస్తూ ఉంటుంది దాంతోపాటు మనం కూడా ప్రవహిస్తూ ఉండడమే కాబట్టి తర్వాత సుఖదుఖముల యొక్క ఒక జీవిత సత్యాన్ని జనులు గుర్తించాలి గుర్తించరు గుర్తించరు జనులు గుర్తించరు గుర్తిస్తే మంచిది ఏమిటి అది వేదాంతం అంటే అలాగే ఉంటుంది యూనివర్సల్గా చేసే మిస్టేక్ని కనెక్ట్ చేసి దాన్ని వేదాంతం ఉంటారు ఏదో ఎక్కడో మిస్టేకో అక్కడో మిస్టేకో కరెక్ట్ చేయడం కాదు యూనివర్సల్ మిస్టేక్స్ని కనెక్ట్ చేసే శాస్త్రం మీద వేదాంతం లోకంలో జనులు ఎలా ఉంటారంటే మాకు సుఖం కావాలి సుఖం కావాలి సుఖం కావాలి అని వెంపర్లు ఆడుతూ ఉంటారు దుఃఖం వద్దు దుఃఖం వద్దు దుఃఖం వద్దని చాలా ఆదుర్ద పడిపోతూ ఉంటారు రెండూ తప్పే ఎందుకో తెలుస్తున్నాండి మీకు సుఖం కావాలంటే సుఖంతో పాటు దుఃఖం ఉంటుంది దుఃఖము తోడు లేని సుఖము లేదు సుఖము తోడు లేని దుఃఖము లేదు దుఃఖం వద్దు దుఃఖం వద్దు దుఃఖం వద్దు అంటే ఆ దుఃఖంతో పాటుగా కొంత సుఖం కూడా ఉంది అలాగా అయితే దుఃఖంతో పాటుగా సుఖం కూడా ఉంది మరి అయితే నేను వద్దు వద్దు సుఖంతో పాటుగా దుఃఖం కూడా ఉందంటే అయ్యో మరి కావాలి కావాలని ఎందుకు అంటున్నాను ఇప్పుడు నేనేం చేయాలి సుఖం కావాలి అందామంటే దాంతోపాటు దుఃఖం ఉన్నది దుఃఖం వద్దు అందామంటే దాంతోపాటు సుఖం ఉన్నది ఇప్పుడు ఏం చేయాలి ఏమీ చేయద్దు సుఖం కావాలి అన్న మానే దుఃఖం వద్దు అన్నం మానే దెర్ ఈజ్ నో ప్లెషర్ వితౌట్ పెయిన్ దెర్ ఈజ్ నో పెయిన్ వితౌట్ ప్లెషర్ దెన్ ఫోర్ స్టాప్ సీక్వింగ్ ప్లెషర్ స్టాప్ అప్పుడు ఏమవుతుంది అంటే ఇటు సుఖం కావాలనే వెంపర్లాట లేదు దుఃఖము వద్దు అనే ఆదుర్ద లేదు అప్పుడు ఏమవుతుంది ముందు మొక్కులు అన్నీ పోతాయి ఇంత మొక్కులు దేనికి సుఖం కావాలనే ఆదుర్ద లేదు కావాలనే ఆశ లేదు దుఃఖం పోవాలనే ఆదుర్దా లేదు ఇంత దేనికి మొక్కు కామ్యకర్మలన్నీ దే ఆర్ గాన్ ఇంక దేనికి కామ్యకర్మ ఈ మామూలుగా రాలు రాళ్ళు జాతకాలు వీళ్ళందరికీ క్లయింట్లు లేకుండా అయిపోతారు అప్పుడు వాళ్ళు సుఖ దుఃఖాలని నేర్చుకోవాల్సి ఉంటుంది అప్పుడు వాళ్ళు కూడా దీన్నే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇంక క్లయింట్స్ అప్పుడు మరి ఏమవుతుందండి ఏమవుతుందో తెలిసిన సుఖ దుఃఖములు అతీతమైన సమత్వ స్థితి అది శాంతి అది ఏ ఆనందము ఆత్మ అది విముక్తి అది మీ స్వంతమవుతుంది కాబట్టి సుఖదుఖములను సో మనిషి జీవితంలో ఇంతే సుఖం ఉంటుంది లేకపోతే దుఃఖం ఉంటుంది అనుకుంటాడు మనిషి ఆలోచన అలా ఉంటుంది పోతూ ఉంటుంది ఇంతే సుఖం ఉంటుంది లేకపోతే దుఃఖం ఉంటుంది అనుకుంటాడు కానీ సుఖ దుఃఖములు రెండింటికి అతీతమైన ఆనందావస్థ శాంతి రూపంగా ఉండే అవస్థ అది యథార్థ స్వరూపము ఆత్మ యొక్క స్వరూపము అదొకటి ఉంది అని కూడా తెలుసుకోండి అంచేతనే మీరు అనొచ్చు కాబట్టి ఏదో కోరిక పుట్టింది దానికోసం ఏదో పూజ చేసుకుంటున్నాడు నీ సొమ్ము ఏం మీరు నన్ను అడగచ్చు నా సొమ్ము పోవడం పాయింట్ కాదు అక్కడ పాయింట్ ఏమిటంటే ఆయన నడిచి దారి ఆయనకి హితకారి కాదు అది పాయింట్ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో పూజ చేశాడు కోరిక తీరింది కోరిక తీరిన తర్వాత ఏముంటుంది సుఖం ఉంటుంది దాని వెంటనే ఏముంటుంది దుఃఖం ఉంటుంది కాబట్టి ఇప్పుడు కోరిక తీరకపోతేనే నయం కదా తీరి సుఖము దుఃఖము అనుభవించడం కంటే తీరక శాంతంగా ఉంటేనే మేలు కాదా కాదంటే మేము సుఖం దుఃఖం రెండో అనుభవిస్తాం ఓకే కోరిక తీరింది సుఖం దుఃఖం రెండో అనుభవించారు ఆ తర్వాత మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది ఆ చక్రము చక్రము అంటే హిందీలో చక్ర అంటారు ఇంకా ఈ చక్కర్ చెల్తార చెక్కి అని కూడా అంటూ ఉంటారు అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి తెలివితేటలు ఎక్కడుంటాయంటే ఈ సుఖదుఖములకు అతీతమైన ఆనంద స్వరూపంలో నిలిచి ఉండుట కాబట్టి ఈ విధంగా శీతోష్ణ సుఖ దుఃఖముల ఎందు సమత్వమును కలిగి ఉండుట ఒక్క మాట చెప్పేసి ఈ చర్చ ముగిస్తా చిన్న యానెక్డోడ్ బులిబులి కథలు సనత్కుమారుడను మహర్షి ఉండి వాడు మీరు వినుంటారు సనత్కుమార్ మహర్షి ఆయన ఒక కుటీరంలో ఉండి ఆత్మనిష్ఠుడే ఉంటారు ఇప్పుడు ఏమీ చేయరు ఇంకా ఏదో సూపర్ఫిషియల్గా ఏదో చిన్న పని ఏదో చేసినట్టు అనిపించినా వాళ్ళు పరికట్టుకు చేసేది ఉండదు అలా నిలిచి ఉంటారు ఉంటారు చేయరు ఉంటారు బిజినెస్ ఏమి ఉండదు ఆత్మజ్ఞాని ఇది నాటి ఉండడమే ఆత్మజ్ఞానం యొక్క స్వరూపం ఆ ఉండడము ఆ కితుకు తెలియనివాడు ఏదో చేస్తూ ఉంటాడు ఏదో బిజినెస్ ఏదో చేస్తూ ఉంటాడు ఉంటాడు సో సంతకుమారుడు ఆయన యొక్క కుటీరంలో ఆయన ఆత్మనిష్ఠుడుగా ఉండేవాడు ఆత్మనిష్ఠుడై ఉండుట అప్పుడు ఏమైందంటే శివుడు పైన వెళ్తున్నారు ఇందుకే కథండో శివ పార్వతులు పైన వెళ్తున్నారు వెళ్తుంటే శివుడి కిందకు చూసి ఆయన ముఖంలో చిన్న మార్పు వచ్చింది ఎందుకంటే ఆత్మజ్ఞాని దర్శించాడు కదా ఆయన పార్వతి అడిగింది ఏమిటి నువ్వు కిందకు ఏదో చూసావు ఏటో ఏముంది పద మనం ఏదో వెళుతున్నాం కదా లెటర్ కైలాసానికి వెళ్ళి అక్కడ మన మన స్థలానికి మనం కాదు నువ్వు ఏదో చూసావు కింద నీకు ఏదో కనపడింది అది ఏమిటది ఏమిటేమిటి చూడు అదో కుటీ ఉంది దాంట్లో ఎవడో మహాత్ముడు ఉన్నాడు అదే నేను చూసింది అంత సింపుల్ కాదు ఏదో ఉంది ఆ ప్రత్యేకత ఏమిటి ఆయన ఎవరు సనత్కుమారు ఒకసారి దర్శిత ఎందుకు ఆయన చేకు లెటర్స్ గోఅర్లే ఇప్పుడు ఆయన ఏమన్నా పిలవలేదు ఈ పిలవని పేరంటాం మనకెందుకు అంటే కాదు నేను ఆయన్ని చూడాల్సిందే ఆయన మహాత్ముడు ఆత్మజ్ఞాని అంటున్నావు కదా చూడాల్సిందే ఓకే చూడాల్సిందే అంటే మరి వెళ్దాం కానీ నువ్వు మాట్లాడకూడదు కండిషన్ అలాంటప్పుడు వెళ్దాం చూద్దాం పద అని ఆవిడ దారితీసింది మొత్తానికి ఆయన కాదంలేదు దిగారు కిందకి ఆ ఏమై సనత్కుమారా ఎలా ఉన్నా శివమహారాజ శివ హే శివప్రభు నేను చాలా సుఖంగా ఉన్నాను అమ్మా నీకు నమస్కారం ఆ ఏం బాగున్నావా బాగున్నావు చాలా సంతోషం అయ్యి నువ్వు ఆత్మజ్ఞానం అంటున్నా అడిగినా మా మా వారు నాకు చాలా సంతోషం నేను చూడడం వల్ల నీకు ఏదైనా కోరుకో అండి అంటే శివుడు చెప్పాడు ఇలాంటివన్నీ పెట్టొద్దని ముందే చెప్పాను కదా అంటే ఆవిడన్నీ నేను జగన్మాతను సనత్ కుమారుడు కొడుకుతో సమానం నేను వరం ఇస్తానంటే నీకేమిటండి అభ్యంతరం సరే అయితే కానీ మరి ఆయన పుచ్చుకుని నువ్వు ఇచ్చిన మాట అయితే నేను ఎందుకు కాదన్నా సరే కానీ ఆయన అడిగాడు ఆయన అడిగింది ఆవిడ వరం ఇస్తాను కోరుకోమని ఆయన చెప్పాడు నాకు ఎవరి వర్ఖర్లే తల్లి నాకు కోరుకోమంటే ఏం కోరుకోవాలో కూడా తెలీదు ఏ వరం అక్కర్లేదు అన్నాడు ఆయన అంటే నేను జగన్మాతను సాక్షాత్తు వచ్చి వరమిస్తానంటే వద్దువా ఆయన బొంత కొట్టుకుంటున్నాడు రాత్రి పడుకుందుకు వీలుగా ఉంటుందని పాత కండువాలోవి వేసి బొంత కొట్టుకుంటున్నాడు ఇవి ఆ సరిగ్గా ఆ వచ్చారు వీళ్ళు అది పక్కన పెట్టి ఈయన ఈ ప్రసంగము అంటే అమ్మ నాకు వరం ఏం అక్కర్లేదంటే కాదు ఇచ్చి తీరాల్సిందే వరం నువ్వు కోరి తీరాల్సిందే ఆయనకి ఏం కోరాలో తెలియదు ఆ బొంతుంది పక్కన ఆ చేతిలో తీసుకుని సూర్యుడి చేతితో పట్టుకుని కుడుతున్నాడు కదా సరే అయితే పోనీ నేను ఈ సూర్యు ఇటు కూర్చుంటే అటు వచ్చి ఇట్లా వరదమని కోరాడు ఆయనకి అంతకంటే ఏం కోరాలో తెలియలేదు ఆవిడ అనుకుంది నన్ను వేళాకోణం చూస్తున్నావా పరిహాస పరాచికలు ఆడుతున్నావా ఇంత గర్వమా నీకు ఒంటి వలె ఒంటే ఒంటే కొంచెం పవర్మోతుగా ఉంటుందిగా అంత గర్వం ఉన్న అంటే పవర్మౌతా ఇలా పొడుగ్గా ఉంటుంది అదే చాలా మంచడం ఎరగదు ఒంటే వలె గర్వించి ఉన్నావు కనుక నీవు ఒంటే వై పొమ్ము అని చేపిస్తుంది అంటే సనత్కుమార్ మాస్టర్ నమస్కారం చేస్తాడు అది పైకి వెళ్ళిపోతుంది శివుడు కూడా వెళ్ళిపోతాడు శివుడు ముందే చెప్పాడు ఈయంతో పెట్టుకోవద్దని మొత్తానికి షీ డి నాట్ లిసన్ టు ఇట్ సో దేస్టీ అవుట్ కా కైలాసానికి వెళ్ళిపోతాడు ఆవిడ క్రమంగా మరిచిపోతుంది ఆ ఘటనని ఆవిడ మరిచిపోతుంది శివుడు ఇంకా గుర్తు చేయడు ఏడాది అవుతుంది మళ్ళీ అటు ఇటు వెళ్తూ ఉంటాడు అప్పుడు తక్కువని గుర్తుకొస్తున్నాడు లాస్ట్ ఇయర్ సరిగ్గా వన్ ఇయర్ బ్యాక్ ఒంటిగా శపించి వెళ్ళాను ఆయన ఎలా ఉన్నాడుతున్నాడు అంటే శివుడు శపించేవు కదా పోనీ ఏదో ఒక డీకెట్ వాళ్ళ పద అంటాడు ఆయన అన్నోనో నా సంతానమేగా నేను జగన్మాతను ఏదో కోపం వచ్చినప్పుడు శపిస్తే అనుగ్రహించడం కూడా నా ధర్మమే మళ్ళీ జీవితాన్ని శివుడు ఎందుకు ఆయన జోడికి ఆయన అలా ఒంటిగా ఉండాలి అంటే ఆవిడ వెంద మళ్ళీ జీవితాన్ని ఆయన ఒంటి రూపంలో ఉంటాడు ఆ ఏమయ సమత్ కుమార్ ఇప్పుడు ఒంటే ఆ వేషంలో ఎలా ఉన్నావు ఏమిటి సంగతి చాలా కష్టపడుతూ ఉండుంటావు అంటున్నాడు లేదా మా నీ అనుగ్రహంలో నేను సుఖంగానే ఉన్నానంటాడు అదేమిటి ఒంటి రూపంలో ఉంటే సుఖం ఎక్కడి నుంచి రూపంలో ఉండివాడివి కదా అంటే ఏ రూపానికి ఉండే సుఖం ఆ రూపానికి ఉంటుంది ప్రతి రూపంలోనూ దుఃఖం కూడా ఉంటుంది సుఖ దుఃఖంలోనూ సాక్షిగా ఉన్నప్పుడు దీంట్లో ఈ రూపమైనా ఒకటే ఆ రూపమైనా ఒకటే అంటాడే అంటే శివుడు అంటాడు చెప్పాను కదా నేను ఆగడ్డ మీద అవును ఒంటే మనుష్య రూపం కంటే ఒంట రూపము నాకు ఏదో కొంత వెలికి ఉండి తీరాలి కదా లేకపోతే ఇంక శాపమేమిటి నా మొహం ఇంక శాపమేమైంది అది అంటే ఆయన ఉంటాడు అది శాపం కా తల్లి అనుగ్రహము అంటాడు ఏమిటి అనుగ్రహం ఏముంది దాంట్లో అంటే మనిషిగా ఉంటే వండుకోవాల్సి వచ్చింది భిక్ష కోసం కష్టపడాల్సి వచ్చింది వంటేయాక ఈ వంట భిక్ష రెండు సమస్యలు తీరిపోయి ఏవో కొమ్మలు ఆకులు అలములు ఉంటాయి ఆకలి వేసినప్పుడు వాటిని నలిలేస్తే పర్ఫెక్ట్గా ఉంది ఈ కిచెను మోండుకోవడం ఊరగాయలు పచ్చళ్ళు ఈ గోలంతా వదిలిపోయిందమ్మా ఎంతో అనుగ్రహము నీ పుణ్యం వల్ల నేను ఇలా ఉన్నాను కాదు నిన్ను మళ్ళీ మనిషిని చేసేస్తా శాపానికి విముక్తి ఉంటే అక్కర్లే తల్లి నన్ను ఇలా ఉండదే అంటే అంటే అది కూడా నీ ఇష్టమైన నువ్వు మళ్ళీ సనత్కుమారుడు అయిపో అని మళ్ళీ అనుగ్రహం చేసేసి వెళ్ళిపోతుంటారు ఇది కథ ఇప్పుడు అసలు ఏది సుఖము ఏది దుఃఖము సుఖదు సమ సంగ వివర్జిత సంగము ఉండరా సంగము అంటే ఏమిటో తెలిసినా అతుక్కోనుట మీకు ఎలా ఉండాలో వేదాంతులు ఎలా ఉండాలో తెలిసినా ఇండియన్ పోస్ట్ ఆఫీసులో ఇంగ్లాండ్ లెటర్కి గమ్ ఉంటుంది అలా ఉండాలి ఆ గమ్ ఎలా ఉంటుంది దానికి నీరు రాస్తే కానీ అతుక్కోదు ఉంటే అక్కడ నల్లగా ఉంటుంది దానికి నీరు రాసి మీరు రాసి దాని మీద ఏనుగులో ఒకటి కూర్చోబెట్టిలా అతుక్కోదు మనం ఏం చేస్తామంటే వీడు రాసి నెల మీద నాలుగైదు లేదు భాగవతం పుస్తకాలు దొడ్డుగా ఉంటే నాలుగైదు పెడతా పెట్టి ఓ పావు గంట అయిన తర్వాత తీస్తే చక్కగా ఊడొస్తుంది అతుక్కోదంటే సంఘ వివర్జిత నేను అప్పుడప్పుడు అమెరికా నుంచి కొన్ని కవర్లు పట్టుకొస్తాను కవర్లకి గమ్ము ఉంటుంది చాలా బాగుంటుంది అందుకోసం పట్టుకొస్తా పట్టుకొచ్చి దానికి వాడు ఒక ప్లాస్టిక్ని షీట్ పెట్టి పెడతాడు లోపల పుస్తకం ఏదో పెట్టి అడ్రస్ రాసే అది ఆ ప్లాస్టిక్ షీట్ ఇలా తీసి ఇలా పెట్టగానే అతుక్కుపోతుంది ఒకసారి అతుక్కుపోతే ఇంకా కత్తిరి పెట్టి కట్ చేయాల్సిందే పీకితే కూడా రాదు లేకపోతే ఏం చేయాలి తాడు ఇటో తాడో అటో తాడో కట్టి ఇటో గుర్రమో లాగిస్తే ఏమైనా ఊడాలి లేకపోతే ఓడదు చిరిగిపోతుంది కానీ ఓడదు కత్తిరితో కట్ చేయాలి అలా ఉండకూడదు సంసార విషయాల్లో మన పోస్టాఫీస్ వాళ్ళు చూడండి గమ్ము పెద్ద మన పోస్టాఫీస్ వాళ్ళు చిన్న డబ్బాలో బయట గమ్ము ఒకటి దాంట్లో చిన్న పొడక ఒకటి ఉంటున్న ఎప్పుడైనా ఆ గమ్ము తీసి కాయట మీద రాస్తే అది అతుక్కుంటుందా అతుక్కునే పనే లేదు సంఘ వివర్జిత అసలు దేనికే అతుక్కోకూడదు అలాగా అసంగంగా ఉండాలి దేనికే అతుక్కోకూడదు ఎందుకంటే సంసారంలో అలా దేనికి దానికి అతుక్కుపోతూ ఉండడం ఈ పద్ధతి కాదు అసలు ఈ సంఘము అనే దోషం ఎక్కడి నుంచి వస్తుందో మీరు గుర్తుపట్టి దాని నుంచి బయటపెడుతున్నారు శ్రీకృష్ణుడు చాలా బాగా ఇదంతా సైకాలజీ గొప్ప సైకాలజీ భగవద్గీత సో శ్రీకృష్ణుడు ఈ సంఘాన్ని చక్కగా వ్యాఖ్యానం చేశాడు ధ్యాయతో విషయాన్ పుంస సంఘస్థేషు ఉపజాయతే మీరు తెల్లవారులే చిన్న మొదలుకొని మీరు ఆ విషయములను అంటే భోగ్యములైన వస్తువులు వాటికి విషయములోని పేరు వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే వాటి ఎడల మీకు సంఘం ఏర్పడుతుంది ఇప్పుడు టీవీలో ఏవో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి ఇవి వీటికి సోప్ ఓపెరా అనే పేరుతోటి చలామణిలో ఉంటాయి వాటిలో ఏమీ సారము ఉండదు చాలా చాలా చాలా సిల్లీగా ఉంటాయి ప్రోగ్రామ్స్ మీకు నచ్చిన చీర అని ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై సమ్ షాప్ మన జనరల్ బజార్లో ఒక షాప్ ఆ షాప్ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఆ ప్రోగ్రామ్ ఏమి స్పాన్సర్షిప్ ఏమి ప్రోగ్రాము దానికి ఒకళ్ళు యాంకర్స్ ఉంటారు అర్థమైన చీరలు ఎదుర్కొండ రిజకూర్చుంటారు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మీరు అక్కడ స్వయంగా వెళ్తే మీరు టీవీలో కనపడతారు అలాంటి వాళ్ళను అరవై మందిని పోవేసి ఒక అరగంట సేపు ప్రోగ్రామ్ ఈ చీర బాగుందా ఇది ఎంత ఖరీదు ఉంటుంది ఖరీదు కరెక్ట్గా చెప్తే మీకు ఐదు వేల రూపాయలు బహుమానం ఏదో ఏదో సబ్థింగ్ యాప్ ఈ ప్రోగ్రామ్ మీకు అరగంట సేపు చూశారనుకోండి చూస్తే ఏదైనా ఈ చీర కొనుక్కుంటే బాగుండేమో అనిపిస్తుంది స్త్రీకైతే పురుషుడికైతే ఈసారి ఈ చీర కొని భార్యకి బహూకరిద్దామని వీడికి అనిపిస్తుంది అతనికి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చిక్కుకుపోతారు తప్పించుకోలేదు ఒక అరగంట సేపు దాన్ని వాచ్ చేస్తే ఓ చీర ఒకటి మనం స్వంతం చేసుకోవాలి అనే ఒక ఆసక్తి లోపల బయలుదేరుతుంది అది అంత సటిల్గా పనిచేస్తున్నాడు ఇట్ ఈజ్ ఏ వెరీ సటిల్ ఇన్వేషన్ ఆఫ్ ది మెంటల్ స్పేస్ సటిల్ ఇన్వేషన్ మెంటల్ స్పేస్లో ఇన్వేట్ చేస్తున్నటువంటి చాలా సెటిల్ ఇన్వేషన్ మీరు ఆ ఇన్వేషన్లో మీరు చిక్కుకున్నారంటే సంగము నిర్మాణం దాని గురించి ఆలోచిస్తూ వారగంటి సేపు ఆ ప్రోగ్రాం చూశారంటే దాని గురించి ఆలోచిస్తున్నారు కదా వెంటనే సంగము నిర్మాణం ఇట్ ఈజ్ లైక్ దాట్ సపోజ్ ఆ ప్రోగ్రామ్ చూసిన వెంటనే వాట్ ఈస్ దిస్ ఇలా అది ఇజ్ ఇట్ వర్త్ వాచింగ్ మనం టీవీ చూడడం తప్పు కాదు కానీ టీవీ చూస్తే ఎలా ఉండాలి ఒక ఎడ్యుకేషన్ ఉండాలి ఎంటర్టైన్మెంట్ వినోదము విజ్ఞానము ఉండాలి ఇంట్లో వినోదం లేదు విజ్ఞానము లేదు చాలా అల్పమైన సత్తా లేని విషయము లేని ఏ మీనింగ్లెస్ దీన్ని ఇంగ్లీష్లో బక్ హిందీలో బక్వాస్ అంటారు బక్వాస్ అంటే బకానాం వాస అంటే బకములు అన్నీ ఒకచోట చేరినట్లయితే బక బొక బకము అంటూ ఉంటాయి అలాంటిది తప్ప దాంట్లో ఏమీ సాగము లేదు ఐ వాంట్ సీ సచ్ ప్రోగ్రామ్ ఏదైనా ప్రోగ్రాం చూసినట్లయితే దాంట్లో వినోదము విజ్ఞానము రెండు ఉండొచ్చు కనీసం ఒకటేనా ఉండాలి అని మీరు చూడడం మానేశారనుకోండి మీకు సంగము కలిగే అవకాశం ఉంది ఇంకే దృష్టాంతం చెప్తాను కాబట్టి సంగము సీ ఎ మ్యాన్ ఈజ్ నోన్ బై ద కంపెనీ హీ కీప్స్ మీరు పేకాటరాయుళ్ళ సంఘంలో మీరు ఉన్నారనుకోండి మీరు కూడా పేకాట మొదలు పెట్టడానికి ఎక్కువ టైం పట్టదు మొదలు పెడతారు అదే గీతా క్లాసుకి వెళ్ళి వాళ్ళతో సంఘం చేశారనుకోండి మీకు కూడా శనివారం అయ్యేప్పటికీ గీతా క్లాస్కి రావాలనిపిస్తుంది రేవే వైద్యులే నెక్స్ట్ సాటర్డే క్లాస్ లేదు ఆ మండే సండే క్లాసు ఉంది సో ఆ విధంగా దూరంగా పెట్టవలేము శంకరులు ఏమంటున్నారో చూద్దాము సమశత్రౌ తథా మిత్రే చనాపమానయో పూజా పరిభవయో అది మానాపమానములు అంటే పూజా పరిభవములు ఒకడు పూజిస్తాడు పూజిస్తాడంటే ఆదరిస్తాడు అని మరో కూడా అవమానం చేస్తాడు రెండింటి ఏడల సమత్వమును కలిగి ఉండుత అది భక్తుని యొక్క లక్షణం శీతోష్ణ సుఖ దుఃఖేశూ సమహ అది కూడా భక్తుని యొక్క లక్షణం సర్వత్ర సంగవర్జిత ఇంకొక లక్షణం కూడా ఉంది చ ఇంకో లక్షణం అదేమిటో తెలుసిన సంగమును విడిచిపెట్టుట సంగము లేకుండా ఉండుత ఎక్కడ అన్నింటి ఎందు జనరల్గా మనుషులకి సంఘము పదార్థములపై ఉంటుంది అటువంటి సంగము ఉండకూడదు వాచి పెట్టుకోవాలి తప్ప టైం చూడడం కోసం వాచి పెట్టుకోవాలి అంతే తప్ప దాని మీద ఉండదు అంటే సంగము ఇది నాది అది ఉంటే నాకొక శోభ అది లేకపోతే నాకు వెలితి అనే భావజాలము తప్పది ఇంట్లో ఉండాలి ఇల్లు నాది అనే సంఘం పెట్టుకోకూడదు ఆ లెవెల్ దాకా అసంఘంగా ఉండాలి నాది అంటే ఇల్లు నాది అంటే ఇప్పుడు ఇల్లు కట్టారనుకోండి వందేళ్ళు ఉందనుకున్నాం ఇల్లు మీరు కట్టిన ఇల్లు వందేళ్ళు ఉంటుందనుకున్నాం ఎందుకంటే ఎక్కువ ఏముంటాయి శ్రీకృష్ణదేవరాయలు కట్టిన అంతఃపురాలు అవి ఏమయ్యాయి అంపి వెళ్ళి చూస్తే అక్కడ ఏముంటాయి శిల శిలలు శిథిలాలు ఉంటాయి ఏమైపోయాయి ఆ అంతఃస్పురాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి ఆ శిథిలాలను చూసినప్పుడల్లా మనవ జీవితం ఇచ్చి దేశమా అని గ్రహించాల్సి ఉంటుంది ఎనీవే సో పదార్థముల ఎడల భౌతిక పదార్థముల ఎడల సంగమం ఉండరాదు సంగమం అంటే మనవైపు నుంచి మనం వాటికి అతుక్కుంటాము వాటి వైపు నుంచి మనవైపు మనవైపు ఎటువంటి సంగమం ఉండదు భౌతిక పదార్థాలకు మన మీద సంగమే ఉంటుంది ఇటు కాదు ఉందనుకోండి కాటిలో ఇటువంటి తిరుగుతూ ఉండడం పని మనం చూసుకోవటం ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వటం తద్వారా వాళ్ళకు కొంత సేవ చేసిన వాళ్ళం అవుతాం ఆ విధంగా మన దగ్గర ఉన్న ఒక అడ్వాంటేజ్ ఒక ప్రివిలేజ్ని మనం సద్వినియోగం చేసినట్టు అవుతుంది అలా ఉండాలి తప్ప ఈ కాదు నాది ఇది పచ్చగా ఉంది నల్లగా ఉంది ఎర్రగా ఉంది దాని గొప్పరు కాబట్టి ఇది గొప్ప అని ఈ రకమైన సంఘం ఉండకూడదు తర్వాత ధనము ధనముయో గల సంఘం ఉండకూడదు కావలసిన మేరకు సంపాదిస్తూ ఉండడం ఖర్చు దాచుకుని దాచుకోవటం అన్నీ కరెక్ట్గా చేయాలి కానీ సంగము ఉండడం ఇది భౌతిక పదార్థంలో ఏదైనా తర్వాత పశుపక్ష్యాదులైన సంగం ఉండకూడదు ఈ కుక్క నాది పిల్లి నాది అని అలా మొదలుపెట్టకూడదు అటుకే ఏదైనా మీరు బండి ఫలం ఏదైనా వదల్చుకుంటే ఇప్పుడు ఉండాలి భూతదయం వేరు నాది అని సంగము పెట్టుకోవడం వేరు భూతదయం కాబట్టి అటువంటి సంగము పశుపక్ష్యాదులు ఎలా ఉండరాదు జడభరతోపాఖ్యానం మీరు వినుంటారు ఆయన అడవికి తపస్సు చేసుకుందుకు వెళ్ళాడు అక్కడ లేడీతోటి సంగం పెట్టుకున్నాడు ఆ సంగము ఎంతవరకు వెళ్ళిందంటే ఆయన ఆ జన్మలో మోక్షాన్ని పొందకపోగా మోక్షానికి ఆటంకమై ఆయన మరణించి మళ్ళీ లేడీగా పుట్టాడు అంతవరకు వెళ్ళింది కాబట్టి సంగము చాలా ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అది అది ఫిజికల్ కాదుకా సైకలాజికల్ అది మీ మనస్సుని చాలా లోతుగా ప్రభావితం చేసుకుంది కాబట్టి సంఘం పెట్టుకోకూడదు దేని మీద సంఘం పెట్టుకోకూడదు అసంగంగా ఉండాలి ఆకాశము అసంగముగా ఉండాలి అలాగే మనుష్యుల ఏడల వ్యక్తుల ఎడల సంఘం పెట్టుకోకూడదు శ్రీరామకృష్ణుడు దృష్టాంతం చెప్పారు ఈ పక్షి బుద్ధుడు పెడుతుంది దాన్ని పొదుగుతుంది పొదకడం అంటే ఎలా పొదుగుతుందో తెలిసిన దాని మీద కూర్చునే ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీద అలా కూర్చునే ఉంటుంది ఇంకా కదలకుండా అంత ఓపిక్గా పొదుగుతుంది ఆ చిన్నపిల్లలకి చుట్టూ వెళ్ళి నెస్ట్ కడుతుంది గూడు కట్టి దాంట్లో భద్రంగా దాచిపెడుతుంది ఎక్కడెక్కడో తిరిగి ఆహారాన్ని సంపాదించి ఆహారాన్ని బీక్ లోపల దాచిపెట్టి కడుపులోకి వెళ్ళిపోకుండా రెండు ముక్కు దగ్గరే దాచిపెడుతుంది కొంచెం అజాగ్రత్తగా ఉంటే అదేమవుతుందో కడుపులో వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోకుండా జాగ్రత్తగా దాచిపెట్టి తీసుకొచ్చి ఈ పిల్లల నోట్లో పెడుతుంది ఆహారం అవి తిరిగి పెరిగి పెద్ద అవుతాయి కొంచెం ఎగరడం నేర్చుకుంటాయి ఎగరడం నేర్చుకున్నాక ఇది ఈ పక్షి వాటికి ఆహారం పెట్టదు పైగా ఈ పక్షి ఏం చేస్తుందంటే చేప ఏదో ముక్కుని కరుచి తెచ్చుకుంటుంది తిన్నామని తింటూ ఉంటుంది ఈ పిల్ల కనుక వాటాకి ఆ పిల్లని ముక్కుతో పొడి చేసి తరివేస్తుంది తప్ప వాటా ఇవ్వదు శ్రీరామకృష్ణుల వారు చెప్పారు ఈ దృష్టాంతం దాన్ని ఎగిరిగి రాని పొడుస్తుందే ముక్కుతో ఆ పక్షి ఎగిరి తన ఆ తనే సంపాదించుకోవాలి తప్ప ఇది పెట్టదు అలా ఉండాలి